a <laughs> ¿Está bien? అమలు పరచగలిగేటటువంటి శక్తి బుద్ధిలో ఉంటుంది బుద్ధి బుద్ధికి ఉన్న బలం అటువంటిది అన్నమాట వీటన్నింటినీ సక్రమముగా సవ్యముగా ఆ క్షణము నుండి ఏ ఆ క్షణంలో ఉపయోగించగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటారు అంటే ఒక a yeah. dig నడిచేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ అరిచన్ వర్గాలు మిత్రులు వలయ ప్రవర్తిస్తాయి వీళ్ళకి శత్రుత్వ ఉండదు అనమాట ఎందుకంటే అంటే రాగద్వేషాలు లేవు కాబట్టి జ్ఞాన చేత జగత్ యొక్క ది బ్రహ్మ పర్యంతమో ఉన్నటువంటి సమస్తము నాకు అవసరం లేదు అనే త్యాగం చేయగలిగేటటువంటి తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే మోక్షమునకు అర్హుడు ఈ రకమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ఉద్ఘాటిస్తున్నారు ఇవి అశాశ్వతమనే ఇరిగి ఉంటారు ఆయనకే చళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ కోడళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళు వీళ్ళెంతటి వాళ్ళు వీళ్ళు కోటీశ్వరులు వాళ్ళు అంత వాళ్ళకి అంత డబ్బు ఉంది వీళ్ళకి ఎంత డబ్బు ఉంది ఇట్లా భౌతికమైనటువంటి ఆశ్రయాలతో మాన్యత కీర్తిస్తూ ఆ కీర్తిని ఆశ్రయించకూడదు నీ నిన్ను గుర్తించే నువ్వు గుర్తించే వాళ్ళ మధ్యలో ో ఆ కీర్తి యొక్క గా ఉన్నారండి అసలు మీలాంటి వాడు ప్రపంచంలోనే లేడండి వృద్ధిపూర్వకంగా నిరసిస్తాడు వాసనతో సహా నిరసిస్తాడు నిర్వాసనా మౌన పద్ధతిని ఆశ్రయిస్తాడు నిష్కామ కర్మను ఆశ్రయిస్తాడు నిష్క్రియాపరుడై ఉండాలి సామాన్య ధర్మాన్ని నెరపుతున్న వాడే ఉండాలి సామాన్య కర్మాచరణ కర్తవ్య కర్మాచరణగా చేస్తున్నవాడే ఉండాలి ఏక కాలంలో సాక్షిభూతుడై ఉండాలి కష్టమైనా సరే మానవుడు ఈ ఆత్మనిష్టకి ఈ బ్రహ్మనిష్టకి ఈ పరబ్రహ్మ నిర్ణయం అనే పరతత్వాన్ని పొందటానికి కావలసిన అధికారత్వమును పొందటానికి సరే తనని తాను ఈ జగదాశ్రయ తత్వము నుంచి ఈ జగదాశ్రయ ఆకర్షణ నుంచి రిషద్వర్గ ఆకర్షణ నుంచి త్రిగుణ మాలిన్యం నుంచి తనను తాను బయట పడవేసుకోవాలి ఎవరికి వారు ప్రయత్నశీలు బయటపడాలి ఇది చాలా ముఖ్యమైన దుండెడలు ఆత్మ తమ బుద్ధి గుహయందే ఉన్నప్పటికిని విషయాదులతో కూడుకొనియుండు సాధారణ మానవులు తెలుసుకునలేకయున్నారు బుద్ధి ఇంద్రియాల పరిధిలో పని చేస్తూ ఇంద్రియ విషయములను మాత్రమే గ్రహిస్తూ తెలుసుకుంటూ శబ్దాది శబ్దస్పశరోపర సగంధాలని ఐదు విషయాలను గ్రహించేటటువంటి స్థాయికి మాత్రమే పరిణామాన్ని బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పటికీ దీనిని తెలుసుకోలేరు ఎవరైతే స్పష్టంగా చెప్తున్నారు సనాతనమైన ఈ ఆత్మను ధీరుడైన విద్వాంసుడు తెలుసుకొన అమ్మ వేషపెట్టి విని ధర్మయమున శరీరాధికముండి వేరుపరచి బాగుగా గ్రహించును అట్లాత్మను పొందిన విద్వాంసుడు సర్వ దుఃఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును అనుభవించును అర్హుడైన నచి मोक्षद्वुना अव पी अभाव चेत मोक्षद्वार चला मुख्यमंत्री एटी आत्म वाली आत्म साक्षात्कार ज्ञापन पंद नीके प्रयोजन अटे సర్వదుఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును అనుభవించను ఇది చాలా ముఖ్యం విపీలికా బ్రహ్మ పర్యంతము సమస్త జగత్తునందు వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అట్టి బ్రహ్మను సర్వ వ్యాపకమైన స్థితి అందు తానే బ్రహ్మమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మనిష్టను పొందుతాడు అట్లా బ్రహ్మణి పండడం ద్వారా సచ్చిదానందమైన స్థితిని నిరంతరాయముగా అనుభూతం అనర్చుకుంటూ ఉంటాడు ఇది చాలా ముఖ్యం శరీరాధికము నుండి వేరు పరచి ఇది చాలా ముఖ్యం నీవు నీ శరీరంలోనే విడివడిపోయి ఉన్నటువంటి స్థితిని నీవు గుర్తించాలి ఆ శక్తి రావాలి శరీరమే నేనుగా ఉన్నటువంటి స్థితి నుంచి శరీరము నేను కాదు శరీరము నందు నేను వేరి స్తున్నప్పటికీ కుబుసము నుంచి వేరు చేసుకుంటుంది అట్లా పాము కుబుసం వదిలినట్లుగా నీవు నీ శరీర తధాత భావమును విడవబలను అట్లెవరైతే గుడిస్తారో అట్లా ఆత్మను పొందిన వారు ఎవరైతే ఉంటారో సర్వ దుఃఖముల నుండి విముక్తుడయి బ్రహ్మానందమును అనుభవిస్తుంది ఏమిటంటే పొందుతాడు కాబట్టి ఇలాంటి దానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతుడికి మోక్ష ద్వారము తెలియ తెరువబడి ఉండటంలో విశేషమేముంది కాబట్టి నచికేతుడికి మోక్షము సులభముగా లభిస్తుంది అనేటటువంటి సత్యాన్ని దీని కర్హులని మధ్యలో నన్ను ప్రశంసించుచున్నాడు అసలు విషయం చెప్పకుండా దాటవేయునేమో అని సంశయించి నచికేతుడు యమధర్మరాజుని ఇట్లా అడుగుచున్నాడు కాబట్టి నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు యమధర్మరాజు ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలన్నింటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు సమీక్షించాడు మొదటి వరంలోనేమో తల్లిదండ్రుల సుఖాల కోసం తల్లి తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షించి కోరిన వరాన్ని ఇచ్చాడు రెండవ వరంలో నచికేతాగ్ని చయనము గురించినటువంటి బోధంతా చెప్పాడు ఆ నచికేతాగ్ని చయనం అనేటటువంటి అగ్నిచయనాన్ని కర్మగా చేస్తే నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అని చెప్తున్నాడు రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే నా కర్మనా ఏం ద్వారా కూడా నువ్వు పొందలేవు అనేటటువంటి స్తున్నాడు అతి సూక్ష్మము అత్యంత సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమం అనేటటువంటి పద్ధతిని కూడా చెప్తూ ఒక పక్క ఏం చెప్తున్నాడు అంటే నచికేతాగ్ని అనిష్టనం చేసి తాను అష్టదిక్పాలకులలో ఒకటిగా అయ్యాననేటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు ఈ రెండు విరుద్ధములను ఒకేసారి చెబుతున్నాడు ఏమిటి అనేటటువంటి దానిని సంశయించాడు ఇంకేంకట మధ్య మధ్యలో ఈయన అతికేతన యొక్క అధికారిత్వం గురించి ప్రశంసించి ఈయనని దాటవేస్తున్నాడేమో ఒకవేళ తాను ఏదైతే పొందాలని అనుకున్నాడో తన ప్రశ్న ఏదైతే ఉంది మరణానంతరం జీవితం ఉందా మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడేమో కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా ఆచార్యుణ్ణి నేను స్పష్టముగా ప్రశ్నించాలి పరిప్రశ్నే సేవయా అనేటటువంటి వద్దదిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో మనలా ప్రశ్నిస్తున్నాడు చదువు ఆచార్య ఆచార్య ఆచా ఆచార్య నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతిన మీకు సంపూర్ణ అనుగ్రహమున్న ఎడల వేద విహిత కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు కార్యకారణ జగత్తునకు వేరైనట్టియు కాలత్రయముచే బాధింపబడక అపరిచ్ఛిన్నమైనదో అట్టి పరమాత్మ తత్వమును నీ వెలిగి ఉన్నావు ఆ తత్వము నేను నాకు బోధింపమని నచికేతుడు యముని ప్రార్థించను చూడండి ప్రార్థించను కాబట్టి మీరు ఆచార్య అనడంలో డిమాండ్ ఉందా ప్రార్థన ఉందా ఇది గ్రహించాలన్నమాట ఆచార్య అని వినయంతో ప్రార్థించాలి ఇప్పుడు మన రోజువారీ భగవంతుని కూడా ప్రార్థించేటప్పుడు అక్షతాలతో పడటం పూర్వంతో పడటం పసుపుతో పడటం గంధంతో పడటం ఇక్కడ అనేటటువంటి డిమాండ్ పద్ధతిగా పూజలు చేస్తూ ఉంటాం మనకంతా డిమాండింగ్ కమాండింగ్ గానీ ప్రార్థించడం రాదు అనమాట వినయం లేదు కదా అందువల్ల ఎవరైతే వినయశీలి అయి ఉంటాడో వాడు మాత్రమే ప్రార్థించారు అట్లా ఒకసారి ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థనకు ఫలితం వస్తుంది ప్రార్థన యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం కాబట్టి తప్పక వినయశీలి అయి ఉండాలి అహంకార రహితులు అయి ఉండాలి బట్టి ఏమడుగుతున్నాడు ఈయన బ్రహ్మోపదేశం చేయమని అడుగుతున్నాడు అయ్యా నీవు నేను అధికారని అంటున్నావు కాబట్టి మీ వద్ద ఉన్నటువంటి పరమాత్మతత్వమునకు సంబంధించినటువంటి బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి ఎందువల్ల అంటే దాని విశేషం ఏమిటంటే కర్మలు ద్విధంబులు ఒకటి వేద విహితమైన కర్మ రెండు వేద నిషిద్ధమైన కర్మ వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములని పొందవచ్చు వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారా ద్వంద్వ అనుభూతులైనటువంటి జగత్తునందు పుణ్యపాప కర్మల చేత ధరణ మరణముల చేత బాధించబడుతూ స్వర్గ నరకముల చేత అనుభూతులను పొందుతూ సుఖ దుఃఖాలను కష్ట నష్టాలను పొందుతూ రాత్రింపగలేదు చిరిస్తూ ఈ రకమైనటువంటి మునిగి తేలుతూ ఉండేటటువంటి పద్ధతిని కూడా ఉన్నది మరి ఈ రెండూ కూడా పరసత్వమును పొందింపజాలవు కాబట్టి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ఆత్మనిష్ట కాదు కాబట్టి మీరు కార్యకారణ జగత్తుకు ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అంటే కార్యకారణ వివేకం గనక నువ్వు పొందకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు కాలేవు వివేకం ఎన్ని విధాలుగా ఉంది నిత్యా నిత్య వస్తు వివేకం ఆత్మానాత్మ వివేకం కార్యకారణ వివేకం సరస్వ వివేకం దృగ్దృశ్య వివేకం ఇందులో ఏదో స్పష్టముగా బోధపడేటటువంటి లక్షణం ఎన్ని రకాలుగానే నువ్వు ప్రకృతి ఏ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ జగత్తు ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ నీ ఇంద్రియములను ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ నీలో ఉన్నటువంటి జీవభావాన్ని అధక్పతనం చెందించే ప్రయత్నం చేసినప్పటికీ నీవు ఉత్తమ గతి కలిగినటువంటి ఉత్తమ అనుశీలత కలిగినటువంటి ఉత్తమమైన ప్రయత్నాన్ని కలిగినటువంటి నీ యొక్క జన్మ సాఫల్యతను పొందించేటటువంటి పరమాత్మ తత్వము గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి నీ ప్రయత్నం సదా పరబ్రహ్మ నిష్టయంగా నిలబడి ఉండేటట్టుగా అనుశీలత కలిగి ఉండాలి అదే రకమైనటువంటి ఓరియంటేషన్ టాము నీ లక్ష్యం వైపుకు నీవు తిరిగి లక్ష్యములో నిలచి ఉండేటటువంటి లక్ష్యములో నినకారణా కలిగి ఉండేటటువంటి స్థిరమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మనిష్టని ఈ బ్రహ్మనిష్టని ఈ పర బ్రహ్మ నిర్ణయాన్ని ప్రతి తలపుని ప్రతి మాటని ప్రతి చేతని తనలో కలిగే ప్రతి కదలికని కూడా కేవలం ఈ ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి పరబ్రహ్మ నిర్ణయానికి సరిపోదురా లేదా ట్రై మీద ఎవరైతే చూసుకోగలుగుతారు వాళ్ళు మాత్రమే తిని పొందగలుగుతారు హరి ఓ శ్రీ గురు భో నమో కాల కాలత్రయం చేంపబడినవాడు అంటే కాల పరిధిలో ఉండి బాధింపబడినవాడా లేక కాలతీతుడా